ఓకే వేరే ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకుందాం సూత్రం గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వన్నాలేసయ్య అబ్రహామి సాకు యాకోబుల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వన్నాలేసయ్య నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోతాలు అయినా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాశ్వరం యుగ యుగంలో నీకే కలుగుతాలు నా దేవ నా ప్రభావ ఇక దీనివంతం మీరు మాకు కాపాడన్నారు ప్రభావ మీ కృపలో భద్రపరుచుకున్నారు మేము చెవి పెట్టుకున్నారు మీరు మాకు సాయ కలిగి ఉన్నారు నీకే స్థుతుల స్రోతాలు అర్పించుకోవడం గొప్ప దేవా నీకు వందాలేసయ్యా నా తన్ని నీకు వందాలేసయ్యాక వైరస్ బాధించింది మమ్మల్ని కాపాడనందుక నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభావ ఇక దీని ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సర్జీలు పెట్టుకున్నారని అయినా నీకు వందాలేసయ్యా ఇక మధ్య కాలే సమయంలోనైనా మీకు సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మాత్రం మాట్లాడాలి మా హృదయాలు మీ నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ వాక్యంలోని సత్యం గ్రహించలాగానే మీరు మాకు సహాయపడండి మీ ఆత్మ నడిపింప దయచేయండి నా దేవ ఏస్తు ప్రభ నా తండ్రి మీరే పాటల ద్వారా మైంపొంది వాక్యం ద్వారా మాట్లాడండి పరిశుద్ధ ఆత్మ నడింప దయ చేయండి రాణబిడ్డి మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసే ప్రభావ ఇక ఆర దంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి నీ నామానికి మేమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషుధ నామంను నామ తండ్రి ఆమెన్ ీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ఏ సయ ప్రాణ ప్రియుడా మనగల నిన్ను వీడిక్షణమైన ఏ స్తయ్యా నా ప్రాణ ప్రియుడా మనగల నా నిన్ను వీడిక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా రుదిలో నిలచిన జ్ఞా నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృధిలో నా నిలచిన జ్ఞాపికవై అనువనున్న నీ కృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై అనువనువు నీ కృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము ీ పాదాలు అపరంజిమయము <Neeve> mai, mai, nivu mai, mai, nivu ీే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు బుజబలమై నివే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు బుజబలమై అనుక్షణము శత్రువుకు ప్ర త్యక్షమై నన్ను వెను దియనీయక విన్నుత అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదియ నీయ క విను తట్టినావు ఏ ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యాణ ప్రాణ ప్రియుడా మనగల నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము ీ నా వెలుగువై నీవే నాలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే నా వెలుగువై నీవే నాలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమర లోకన పరిచయమై నన్ను మై మరచినే నేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచినేనేమి చేసేదను ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన ఏ స్తయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము ఏ సయ్యానా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైన ఏ సైయానా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పా aadalu aparanjimayamu hallelujah thank you brother praise the lord okay brother kalumus kan pradanichchana vakyam dhaanichukuna పరిశుద్ధ మహోన్నత కృపా కనికరం గల దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నాయన నా ప్రభా మీ నా మన మేము కూడుకుంటూ నా తండ్రి నువ్వు ఇచ్చిన బట్టి నీకు వేలాది వందనాలు ప్రాభ ఇదిగా తండ్రి నైనా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా మీరేనాయన మా ఆత్మీని తలపుకోండి ప్రభా మీరే అభిషేకం దయచేండి ప్రభా నా తలంపులు ప్రభా సమస్తమును కొట్టివేసి ప్రభా నైనా మీరే మాట్లాడండి ప్రభా నా తండ్రి వాక్యం ప్రభా జీవం ప్రభా అటువంటి జీవం నా తండ్రి రావాల ప్రభా మీరేనైనా కార్యం జరిపించిన ప్రభావ హృదయాన్ని తీర్చిన ప్రభా వాక్యాన్ని చేసుకునే శక్తిని దయచేయమని విన్న వాక్యాన్ని ప్రభా వి ప్రకటించి ఉన్న వారంలా కాకుండా ప్రభా తండ్రి దాన్ని పాటించే వారమే మేము ఉండాలని సహాయం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు మనము ఏషియా గ్రంథం నుంచి ఒక కొన్ని వాక్యాలు చదువుకున్నాం రేదా యాక్చువల్ నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉండే అంటే ఇది అందరి లోకస్తులకు ఉండే డౌట్ అనమాట నాకు ఉంది డౌట్ ఈవెన్ నేను రక్షణ తీసుకున్నా కూడా నాకు చాను రోజుల నుంచి డౌట్ ఉండే ఎందుకంటే ఇప్పుడు ఆయన మన మనం ఆయన కుమారులు అంటున్నాడు ఆయననే మనల్ని ఆ రోజు ఎందుకు ఆ రోజు ఆ వాదంలకు ఎందుకు పెట్టిండు ఆ ఏది తోటలో ఏదైనా తోటలో ఏదైతే ఉందో ఏదైనా తోటలో అక్కడ ఆయన ఆ ఫ్రూట్ ఎందుకు పెట్టిండు వాళ్ళని ఎందుకు దినొద్దు ఇప్పుడు దేవుని పర్మిషన్ లేనిది అపవాదం అయితే ఆ ప్రమిజెస్లోకి రాలేడు కదా ఆ యొక్క పరిసరాల్లోకి అయితే రాలేడు కానీ దేవుడు అలో చేసినాడు శోధింప చేసినారు వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు పడిపోయినారు అక్కడ ఎందుకు దేవుడు ఆ రీతిగా చేయాలా వాళ్ళని సక్రమంగా మార్చుకోవచ్చు కదా వాళ్ళని నడిపించుకోవచ్చు పాపం ఎందుకు అలోజ్ చేయాలా దేవుడు ఎందుకు ఈ రీతిగా ముందుకు నడిపించాలా ఎందుకు ఇవన్నీ తలకలిపులన్నీ ఎందుకు అని ఒక ఏవో పిచ్చి పిచ్చి డౌట్లన్నీ ఉంటుండే అనమాట చాలా రోజుల నుంచి ఉన్నాయి అయినాకు నిన్నటి వరకు కూడా ఉన్నాయి అంటే ఎప్పుడు లేవు కానీ అదొక కన్ఫ్యూజన్ లాగా ఉండిపోయింది ఎందుకు ఎందుకు అనేది నేను ఎవరు అడగలేదు నాకు నా అంతటి నేను తెలుసుకోవాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నా ఒక్క చిన్న వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఈ విషయం మీద ఎందుకు ఆయన ఆ రీతిగా మనల్ని ఇట్లా టెస్టింగ్ చేస్తా ఉన్నాడు ఎందుకు ఇవన్నీ అలో చేసినాడు ఎందుకు ఈ లోకం ఉంది అంటే నాకు ఒక వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడినాడంటే యషయా గ్రంథము యషయా గ్రంథము నలభై అధ్యాయం యషయా నలభై ఏడు ఇక్కడ ఏం రాసిందంటే నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయవాడను సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే యహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడను ఈ వాక్యం ఉంది మనకి ఇక్కడ మన దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఆయన ప్రవచన రీతిగా ఆయన యశ పలుపుతున్నాడు ప్రవచనాలు ఆయనకి కనిపించింది అన్నమాట ఈ ప్రవచనం ఆయన ఏం చెప్తున్నాడు దేవుడు మనకి వాక్యం ద్వారా అంటే వెలుగును నేనే సృష్టించాను చీకటిని కూడా నేనే సృష్టించాను సమాధానాన్ని కలుగు చేసేది నేనే కీడు కూడా నేనే కలుగు చేస్తాను వీటన్నింటినీ కూడా నేనే కలుగు చేస్తాను అంటున్నాడు వెలుగంటే మనం అనుకునేది ఏంది సత్యంలో నడుచుకోవడము వెలుగులు దేవునిలో నడుచుకోవడం వెలుగంటే అంధకారం అంటే అపవాది అని మనం అనుకుంటూ ఉంటాము అలానే సమాధానం అంటే పీస్ మనం ఏదైతే శాంతి సమాధానంగా నడుస్తూ ఉంటామో కాబట్టి కీడు అంటే చెడు అన్నట్టు మనం అనుకుంటుంటాం కదా సో అంటే సమస్తము ఆయనే సృష్టించిండు ఎందుకు ఆయన సృష్టించాలా ఇవన్నీ వెలుగెందుకు చేయాలా చీకటి ఎందుకు చేయాలా సమాధానం ఎందుకు ఇవ్వాలా కీడు ఎందుకు ఇవ్వాలా ఈ రకంగా ఎందుకు చేయాలా అంటే ఇవన్నీ ఏంటి అంటే ఒక అప్స్ అండ్ డౌన్స్ అంటాం మనం అంటే ఒక మంచి ఒక చెడు ఇప్పుడు ఇది మన సృష్టిని ఆయన చేయక మనకి తెలుసు అందరికీ ఇక్కడ ఎవరైతే ఆయన ఎవరినైతే ఆయన బాగా అభిషేకించిండో ఎవరినైతే ఆయన బాగా కొనియాడిడు అతనే బాగా గర్వించిండో అతనే మనం అనుకుంటాం బ్లూసిఫర్ అని సాతా అని అనుకుంటాం ఆయన పడిపోయినాడు ఆ టైంలో దేవుడు ఏం చేసినాడు మనల్ని సృష్టించినడు మనల్ని ఎందుకు సృష్టించినాడా ఆయన మనల్ని నిర్మించుకున్నాడు ఎందుకంటే చాలా ఇష్టంగా నిర్మించుకున్నాడు ఎందుకు అంటే ఆయనకి ఇష్టం లేదు ఎవరితో ఉండడం ఆయన మనతో ఉండడానికే మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని నిర్మించుకున్నాడు ఆయన ఎంతో గొప్ప దేవుడు ఎంతో జ్ఞానం గల దేవుడు కదా ఐదారు రోజుల్లోనే మొత్తం సర్వాన్ని సృష్టి సర్వము లోకాన్ని సృష్టించిన దేవుడు ఎంతో శక్తి దేవుడు ఎంతో ఏమంట జ్ఞానం దేవుడు ఆఫ్టర్ ఆల్ మనుషులతో నివాసం చేసేది అనేది నాకు ఒక డౌట్ వచ్చేది కానీ మనం చూస్తే ఈ వాక్యము సమస్తము ఆయనే సృష్టించుడు ఎందుక ఎందుకంటే ఆ రోజు మనము ఆదికాలం ఒకటి ఇరవై ఆరులో ఉంటది ఆయన మన చొప్పు మన అధికండం ఒకటి ఇరవై ఆరులో ఉంటది దేవుడు మన స్వరూపమందు మన చోలి మన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గనుక్క ఏలుదురని ఏలుదురుగా పలికెను దేవుడు తన ఇరవై ఏళ్ళలో దేవుడు తన స్వరూప నరుని సృష్టించాను దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు ఆయన స్వరూపం అంటే ఏమన్నా అర్థం చేసుకోవాలా మనం ఆయన గుణగణాలు ఆయన గుణగణాలు ఏమేమి ఉంటాయి ఆయన మంచి జ్ఞానవంతుడు మనం ఈ ఆది కాండం ఫస్ట్ నుంచి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ఆయన ఎంతో సుందరంగా ఈ లోకాన్ని చూసినా మనకు అర్థమవుతుంది ఆయన ఎంత సుందరంగా చేసినా ఎంత ఒకటి ఒకటి నడవాలని ఒకదానికి ఇంటర్లింకింగ్ అది ఏ రీతిగా ఆయనకు అంత అన్ని ఎంత జ్ఞానం లేకపోతే ఆయన రీతిగా మనకి ప్రతి దానికి రిలేటెడ్గా ప్రతి దానికి సంబంధం పెట్టేసి ఈ సృష్టిని క్రియేట్ చేయలేడు కదా కాబట్టి ఆయన ఎంతో జ్ఞానవంతుడు ఎంతో శక్తివంతుడు ఆయన ఆయనకి సర్వం ప్రతి దాని మీద అధికారం ఉంది ఆయనకి ప్రేమ ఉంది కోపం ఉంది ఆయనకు ఆయన ఆత్మస్వరూపి ఇవన్నీ ఆయన గుణగణాలు కదా మనకి ఆయన గుణగణాలన్నీ మనకి ఇచ్చిండు మనకి అధికారం ఇచ్చిండు ఈ చేసినప్పుడు మనం ఈ భూమి మీద పెట్టినప్పుడు ఆయన మనకి భూమి మీద ఉన్న అన్నిటికీ మీద అధికారం ఇచ్చిండు ఈ రోజు మనం చూస్తున్నాం కదా మనం భూమి మీద ఎవరు ఎక్కువ లీడింగ్ చేస్తా ఉన్నారు మనమే చేస్తున్నాం కాబట్టి మనకి అధికారం ఇచ్చిండు ఆయన మనం ఈ రోజు రోబోట్లు లెక్క మనల్ని తయారు చేయలేదు రోబోట్ లెక్క కూడా తయారు చేయలేదు ఎందుకంటే ఆయన మనకి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఎందుకంటే ఆయన కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ గల ఆయన స్వేచ్ఛ ఇచ్చి మనల్ని తయారు చేసినాడు మనల్ని ఆయన ఆయన ఆయన ఎందుకంటే ఆ రోజు స్వేచ్ఛ లేకపోతే ఆ రోజు వాళ్ళకి ఆ పండు పండు ఎంచుకునేంత స్వేచ్ఛ కూడా ఉండదు కాబట్టి అసలు అది అలో చేయడు ఆయన మెకానికల్ గా నడిపియాలనుకోలేదు ఇంకొకటి ప్రేమ మనకి ప్రేమ ఇచ్చిండు ప్రేమ మనము మనకు ఆ గుణగణాలన్నీ దేవుళ్ళ ఏవైతే గుణగణాలు ఉన్నాయో అవన్నీ మనకి ఆయన ఇచ్చి మనల్ని సృష్టించిండు సృష్టించి గేమ్లో పెట్టిండు అనమాట ఇప్పుడు గేమ్ అంటే మనం ఈ లోకం అనమాట ఈ లోకం తయారు చేసి లోకంలో పెట్టి టెస్ట్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు అదే ఏషియా గ్రంథంలోకి వెళ్తే ఎషయా గ్రంథం నలభై ఐదు తర్వాత ఎనిమిదో ఎనిమిదో వచ్చిన ఏముందంటే ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు ఏషియా గ్రంథం నలభై ఐదు ఎనిమిది నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించము భూమి నెలలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మూలపించునుగాక యహోవానకు నేను దానిని కలుగజేసి ఉన్నాను ఏమంటున్నాడు ఆయన ఆకాశ మండలం మనకి యశ్ ప్రవ్ ఏం చెప్పాడు అది దేవుని సింహాసనం ఆకాశము దేవుని సింహాసనం అక్కడి నుంచి ఏం నీతి వర్షం కురుస్తుందంట నీతి వర్షము కురుస్తుందంట ఎవరి మీద ఈ భూమి మీద భూమి మీద నీతిని మొలిపించాలని ఆకాశం నుంచి నీతి వర్షము ఆయన కురిపిస్తా ఉన్నాడు ఏంటంటే నీతి అనేది భూమి నుంచి పుట్టాలని మనలో నుంచే నీతి రావాలి ఆయన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు ఎందుకు ఇవన్నీ ఆయన చేస్తా ఉన్నాడంటే తొమ్మిదవ వచనం అర్థమవుతుంది బాగా తొమ్మిదవ వచనం నలభై ఐదో మంటి కుండ పెంకులలో ఒక పెంక తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగున వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా చూడండి ఒక మంటి కొండ మంటి కొండలో ఒక పెంక వచ్చేసి పెంకు వచ్చేసి ఎవరైతే ఆయన నేనేమి మంటి కుండను ఎవరైతే తయారు చేస్తారో ఆ తయారు చేసిన వాదించే వాళ్ళకి శ్రమ అంట ఎందుకు శ్రమ ఇప్పుడు ఆయనను వాదిస్తా ఉంది ఆయన ఏం చేస్తాడు వాదించినప్పుడు ఆ మట్టి కొండ పెంకుని తీసుకెళ్ళి తర్వాత చూద్దాం జిగట మన్ను దాన్ని రూపించే వానిలో నీవేమి చేయవచ్చు అని అన్నద గుణ జిగట మన్నుంది మట్టి ఆ మట్టి రూపించే వానితోనే నువ్వు ఏం చేస్తున్నావు అని ఎందుకు అడగచ్చు చెప్పండి ఎందుకు ఈ వాక్యం ఆయన ఇప్పుడు జిగట మన్ను అంటే ఏంటిది పనికిరాంది కింద కాళ్ళ కింద ఎక్కడో పనికిరాని ఒక మట్టి అది ఆ మట్టిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మట్టిని తీసుకొని ఆయన బాగా దాన్ని తొక్కి బాగా దాన్ని ఒక మిషన్ మీద పెట్టేసి ఆయన చేత్తోటి ఒక కుండను తయారు చేస్తున్నాడు ఆ కుండ ఎందుకు పనికి వస్తుంది పనికి అదే అదే కుండ దాన్ని బయటపడేసి ఏమైతే ఏ జంతువులు దొక్కుతాయి ఎవరెవరో తొక్కుతారు అసలు అది పనికి రాకుండా ఎటు కొట్టుకోపోతుందో పోతుంది వర్షం పడితే కొట్టుకోకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది అదే ఒక సృష్టి ఎవరైతే ఆయన కుమ్మరి అంటారు జిగటమని దాన్ని రూపించేవాడు ఎవరైతే ఆ రూపించు వాడి చేతిలో అది పడింది అనుకో ఏమవుతుంది అది ప్రాసెసింగ్ చేస్తాడు దాన్ని కష్టపెడతాడు ఫస్ట్ కష్టపెట్టి దాన్ని ఫస్ట్ ఒక బాగా పిసికి మట్టి చేసి దాన్ని ముద్ద చేసి తీసుకెళ్లి ఆ మెషిన్ మీద పెట్టేసి దాన్ని ఒక కుండలాగా తయారు చేస్తాడు కుండలాగా తయారు చేసి ఏం చేస్తాడు బయటపడేస్తాడా కాదు దానితోటి దాన్ని ఆయనతో పాటు ఉంచుకుంటాడు లేకపోతే దానికి ఒక పనికి రాని మట్టి ఏదైతే ఉందో ఆ మట్టికి ఒక విలువ అనేది తీసుకొస్తాడు ఎందుకు అక్కండ వల్ల ఉపయోగం ఏంటంటే నీళ్లు చల్లబడతాయి అది ఎక్కడుంటది బయట ఉండదు ఎప్పుడైనా సరే అది ఇంట్లోనే ఉంటది నలుగురికి ఉపయోగపడేలాగానే ఉంటుంది ఆయన ఈ వాక్యం ఏంటంటే ఈ ఊరైతే ఈ మట్టి ఈ ఆయన సృష్టించవంతుడు వచ్చేసి నువ్వేం చేస్తున్నావని అనతగునా అనింది దానికి అర్హ అర్హత లేదు ఎందుకంటే అది అడిగిందంటే ఆయన వదిలేస్తాడు వదిలేసిందంటే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి ఆయన పనికి వచ్చి పనికి ఆయన పనికి పాత్రగానే చేస్తున్నాడు ఆయనతో తనతో ఉంచుకుంటున్నాడు ఆ పాత్రని తయారు చేసిన తర్వాత ఆ పెంకుని తీసుకొచ్చి ఆ ఏదైతే కొండుందో అది ఆయనతోనే ఉంచుకుంటున్నాడు తర్వాత పదవ వచనము నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని గర్భము ధరించినది అని స్త్రీతో చెప్పువానికి శ్రమ తన తండ్రితో ఎవరైతే అంటున్నారో నువ్వు ఏమి అంటున్నావు నువ్వు అని అడిగే వాళ్ళకి శ్రమ అంట ఎందుకు నువ్వు ఎందుకు అంటున్నావు అని అడిగితే ఆయనకి ఇంట్రెస్ట్ రాదు కదా ఎందుకు నువ్వు అంటున్నావు అంటే నిన్ను ప్రయోజకునిగా చేయడానికే ఆయన కంటున్నాడు శ్రమని ఎందుకు అంటున్నా అంటే నువ్వు వారి ఇదిగా అడిగినావు అంటే నేను నువ్వు ఒక వ్యర్థుడం అంటే నువ్వు నేను నువ్వే నువ్వు పనికి రాకుండా చేసుకుంటున్నావు ఆయన కన్నవాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా నిన్ను ఒక పనికి పాత్రగానే మలుస్తాడు నువ్వు ఏం అంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అడిగితే ఆయన ఏం నువ్వు అప్పుడు ఏమవుతుందంట ఆయన నీ జోలికి రాకపోతే నువ్వు ఒక పనికిరాని వాడిగా మిగిలిపోతావు కాబట్టి పదకొండవ వచనము ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తమైన యహోవ ఈ మాట సెలవేస్తున్నాడు రాగల్ల వాటిని గురిచి నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చి నా హస్తకార్యంలో గురించి నాకే ఆజ్ఞాపించురా భూమిని కనుగజేసిన వాడును నేనే దాని మీద నరులను నేనే సృజించి నా చేతులు ఆకాశంలోని విశాల వాటి సర్వ సమూహము సర్వ సమూహములకు నేను ఆజ్ఞాపి ఆజ్ఞ ఇచ్చితని చూడండి ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన ఎందుకు అలో చేసిండో అంటే ఆయనకి మొదట ఇంట్రెస్ట్ అనేది లేదు ఆయన మెయిన్ వాళ్ళు ఎవరైతే ఆయనను ఎవరైతే ఫస్ట్ ఆయన అభిషేకించిండో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఎవరికైతే ఇష్టంగా ఉండాలనుకుంటున్నాడో ఎవరికైతే ఆయన ఆయన ఒక మనుషుల్ని ఏర్పరచుకుంటున్నాడు ఆయన ఒక సమూహాన్ని ఏర్పరచుకుంటున్నాడు ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు వాళ్ళు ఏ రీతిగా ఉండాలంటే మనకు కొత్త నిబంధన అంతా కదా వాళ్ళు ఏ రీతిగా ఉండాలా మనిషిలనేది ప్రాసెసింగ్ జరగాల ఆయన ఈ లోకంలో పెట్టింది మనల్ని టెస్ట్ చేయడానికని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకి దేవుని గురించి పెద్దగా తెలియదు ఎందుకంటే ఆయన ఉంటాడు పదిహేనో వచనంలో నలభై ఐదు పదిహేను ఇస్రాయల్ దేవ రక్షక నిశ్చయంగా నీవు నిన్ను మరుగుపరుచుకునే దేవుడు ఉన్నావు ఎందుకంటే ఆయన దాచుకునే దేవుడు ఆయన బయటకు పెద్దగా ప్రత్యక్షంగాడు మనకి ఎక్కడో వాక్యం ఉంటుంది నాకు అది కనిపించదు కానీ ఆ దేవుని గురించిన విషయాలు మనకు తెలిసినవన్నీ గుసగుసల శబ్దం అంటే మనకు పెద్దగా తెలియదు గుసగుసలు అంటే ఏంటి సగం వినపడి వినపడినట్టు ఉంటాయి ఇప్పుడు ఈ బైబిల్లో వచ్చిన వాక్యాలన్నీ కూడా గుసగుసల శబ్దం వంటి ఆ గ్రంథంలో ఉన్నాయని అంటే మనకి సంపూర్ణంగా అది బైబిల్ అనేది మనకి డాక్ ఇవ్వలేదు అందులో దేవుని గురించి కాబట్టి మనకు తెలిసింది చాలా తక్కువ ఆయన ఆయన కదా మీ తలం నా తలంపులు మీ తలంపులు కాదు నా తలంపులు ఎందుకు ఇవన్నీ నేను చూపిస్తా ఉన్నా అంటే ఆయన మనల్ని తయారు చేసింది ఆయనతోని మనల్ని నివసింపజేసుకోవడానికి ఈ భూమి మీద పెట్టి ఆయన సమస్తమ అలో చేసిండు మనకి మన ఆయన మైండ్ సెట్ లో మనల్ని పెట్టిండు ఆయన యొక్క గుణగణాలతోటి మనల్ని తయారు చేసినాడు తయారు చేసి లోకంలో పెట్టి సమస్తం మీద అధికారం ఇచ్చి నువ్వు ఏ రీతిగా నడుచుకుంటావు నువ్వు ఏ ఏ దాని మీదకి వెళ్ళి నువ్వు దేంట్లో ఎక్కువ నీ మైండ్ పెడతావు అనేది ఆయన మనకు మనకే వదిలేశాడు మనకే వదిలేసినప్పుడు మనం ఏం చేయాలంట ఆయన వాక్ ఆయన వాక్యాలను మనం ఫాలో ఇది ఆయన అందుకే మొదటిది ఏడవ వచనం చూస్తే నేను వెలుగును సృజించేవాడను అంధకారమును కలుగజే సమాధానకర్తలను కీడును కలుగజేవాడను నేనే యహోవాను అని నేనే వీటన్నిటిని కలుగజేయవాడు అంటే ఏమంటున్నాడంటే ఇవన్నీ ఆయననే కలుగజేస్తాడు ఎందుకంటే వీటన్నింటినీ కూడా నువ్వు నీ యొక్క ఎదుర్కోవాలని వీటన్నిటినీ నువ్వే ఎదుర్కోవాలా వీటన్నింటినీ ఎదుర్కొంటే ఇప్పుడు ఒక మని ఒక ఆ కుండదే చూపించాడు ఎందుక చూపించండి అంటే అది ఒక కుండలా ఆ మట్టి ఎంత విధంగా నలుగుట్టబడుతుందో ఎంతగా దాన్ని తొక్కుతారు దాన్ని తొక్కిన తర్వాత దాన్ని ఏ రీతి కంటే ఆ రీతిగా చేసేసి దాన్ని కాలుస్తారు కాల్చిన తర్వాతనే అది మనకి ఒక మంచి ఒక ప్రోడక్ట్ లాగా తయారవుతుంది అదే రీతిగా దేవుడు మనల్ని కూడా తయారు చేస్తున్నాడు మనం మనకి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎదురొచ్చే ప్రతిదీ అది చీకటి శక్తి అయినా కానీ కీడైనా కానీ ఏదైనా కానీ అది ఆయన నుంచి వస్తుంది దాని నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దాన్ని ఏ రీతిగా మనం ఎదుర్కొంటామనే ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటారు ప్రతిసారి పరీక్షించి ఏం చేస్తున్నాడు ఆయన యొక్క సేవకులుగా మనల్ని మారుస్తాడు ఆయన ఖచ్చితంగా ఇది ఈ లోకం అనేది ఒక మనకు నేనే అనుకుంటున్నా ఇది ఒక ట్రైనింగ్ ట్రైనింగ్ లాగా ఇది ఒక టెస్టింగ్ అనమాట ఇక్కడ ఆయన ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో కంపెనీ లో తీసుకున్నారనుకో వాళ్ళకి ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఇచ్చేసి టెస్ట్ చేస్తారో అదే రీతిగా ఆయన మనల్ని టెస్ట్ చేస్తున్నాడు ఎందుకు మనతో ఆయన యుగ జీవించాలని అనుకుంటున్నాడు ఎందుకు మనకి దేవుని కుమారులు అని పేరు పెట్టిన మనం అర్థం చేసుకోవాలి పదం ఎందుకంటే దేవుని కుమారులు అంటే మనం దేవునికి సంబంధించిన వారం మంది మనము ఆయన ఎవరు ఏవైతే గుణగణాలు అన్ని కలిగి ఉన్నాడో అవి ఖచ్చితంగా మనం కూడా కలిగి ఉండాలన్నది ఆయన మీనింగ్ దేవుని కుమారుడు అంటే ఇప్పుడు ఒక రాజున్నాడు ఆ రాజుకుండే సంస్థ అధికారాలు ఉన్నాయి ఆయనకి వాళ్ళ కొడుక్కి ఆటోమేటిక్ గా వస్తాయి రాజున్నాడు రాజు కొడుకు ఖచ్చితంగా అంటే మరీ ఇంపార్టెంట్ డిషన్ తీసుకునేంత ఇవ్వకపోయినా కానీ మినిమం అనుభవించేంతైతే ఉండదు ఆ కొడుక్కి ఖచ్చితంగా మనకు కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీ మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు ఆయన సమస్తం సృష్టించింది నీ మీద అపవాదికి అధికారం ఇచ్చినా నీకు కీడు కలుగ కూడా అది దేవుడు మనల్ని టెస్ట్ చేయడానికే టెస్ట్ తయారు ఎందుకంటే మనకు తెలియదు పైన మనకి ఏమిస్తాడు ఏందనేది నాకైతే అంత తెలియదు కానీ మనల్ని ఆయన సిద్ధపరుచుకుంటున్నాడు ఆయన రాజ్యం కోసం ఆయన రాజ్యం కోసం సిద్ధపరుచుకొని ఏం చేస్తున్నాడు ఆయనతో యుగ మనల్ని నిలబెట్టుకువడానికి ఆయన తెలుసు కదా ముందుగానే వీళ్ళు మనకి ఇట్లా రీతిగా ఇస్తే ఆయన తెలుసు కాబట్టి ఆ రోజు వాళ్ళకు వాళ్ళు అవాదం సృష్టించినప్పుడు ఆయన తెలుసు ఆయన వాళ్ళు వాళ్ళు పడిపోతారని తెలుసు తర్వాత తర్వాత అన్ని ఈ రీతికి అయిపోతారని తెలుసు కాబట్టే కదా ఆయన మనకు వాక్యం ఉంది ఆయన జగత్పునాది వియక్పే నువ్వు నన్ను ఎరిగితూ అని కాబట్టి ఆయన మన ఆయన తెలిసి ఆయన సమస్తం మనకు సమకూర్చిండు ఎందుకంటే ఆయన సమస్తమును ఆయనే సృష్టించు సమస్తము ఆయనే కలుగజేస్తాడు ఎందుకంటే ఆయన నిన్ను ఒక పనికొచ్చే పాత్రగా తయారు చేసుకోవడానికి నీతో యుగయుగంలో జీవించడానికి ఆయన కుమారుని వల్లే మనం నిలబడ్డాలి నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం ఎదుర్కోవాలి వీటన్నింటినీ ఎదుర్కొన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ మనం ఇప్పుడు ఒక రాజకుమారుడు ఉన్నాడు అనుకోండి రాజకుమారుడు డైరెక్ట్ తీసుకొని పోయి సింహాసనం మీద కూసం పెడితే రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది మనం విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా యుద్ధంలో ఏ రీతిగా ముందుకు పోవాలో చెప్పకుండా యుద్ధంలో ఏ రీతిగా మనకు ఎలా వెళ్ళాలో ఎట్లాగా ప్లాన్స్ ఎట్లా వేయాలో పన్నాగాలు ఎట్లా బన్నాలను ఎట్లా మనం ఎస్టిమేట్ చేయాలను దాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకు కఠినంగా ట్రైనింగ్ ఇస్తారు రాజకుమారులకు కూడా డైరెక్ట్ తీసుకొని సింహాసనం మీద పెడితే వాడు చేస్తాడు తీసుకొని రాజ్యాన్ని తీసుకొని వేరే వాళ్ళ పెట్టేస్తాడు లేకపోతే వాడే నాశనం అయిపోతాడు జనాలు కూడా నాశనం చేస్తాడు సేమ్ అదే ట్రైనింగ్ మనకి దేవుడు ఈ భూమి మీద ఆయన సమస్తం సృష్టించి ఇప్పుడు నీకు చీకటి నుంచే శ్రమ వచ్చింది నీకు ఒక వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే నేను ట్రైనింగ్ లో నువ్వు ఎదుర్కోవాలి దాని గురించి ఈ రోజు దాని నుంచి ఫెయిల్ అయినావు ఈ రోజు ఈ రోజు నీకు కీడ వచ్చింది ఈ రోజు ఫెయిల్ అయినావు నువ్వు ఈ రోజు నువ్వు దాన్ని ఫెయిల్ అయినావు ఈరోజు నువ్వు ఎక్కువ ఫెయిల్ అయినావు అది మనకు గుర్తు చేసుకోవాలి నెక్స్ట్ టైం అదే మనకు రిపీట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని జయించగలం ఎందుకంటే సమస్తం నుంచి వచ్చాయే మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఎప్పటికీ కూడా భయం అనేది రాకూడదు ఎందుకంటే సమస్తం ఆయనే చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు సమస్త ఆయన మనకి సమస్తం ఆయన ఏ రీతి ఎదుర్కోవాలో కూడా మనకు ముందే చూపిస్తా ఉన్నాడు కదా మనకి ఇప్పుడు ఆయన ఆయన గుణగణాల్లో మనల్ని ఏర్పరిచిండు ఆయన కుమారులుగా మనల్ని మార్చిండు అంటే ఎందుకు మార్చిండు ఆయన ఎప్పుడు మనతో ఉండడానికి కాబట్టి సమస్తం ఆయనే ఇస్తాడు కాబట్టి మనం ఎంతో ఇక్కడ వచ్చే ప్రతి సన్నివేశం ఇక్కడ ఏదైతే మనకి జరుగుతూ ఉందో ప్రతిదీ సమస్తం ఆయన నుంచి వస్తున్నాయి కాబట్టి మనం ప్రతి దాన్ని ముందు మనం మన భయభక్తులు చూపించాలా ప్రతి దాన్ని మనం ఎదుర్కోవాలా ప్రతి దాన్ని కూడా మనం విశ్వాసంతోనే జయించాల ఆయన ఇచ్చిన ఏదైతే మనకు అధికారం ఉందో దాన్ని బట్టి మనం జయించాల ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అయితే ట్రైనింగ్ లో భయంకరమైన యుద్ధం చేసినా కానీ అక్కడైతే చంపరు కదా రియల్ టైంలో యుద్ధంలో దొరికిపోయింది అనుకోండి అక్కడ ఓడిపోయి అనుకో చచ్చిపోతాడు రియల్ యుద్ధంలో అక్కడ చచ్చిపోకూడదు కదా ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది అక్కడ ఏ రీతిగా తప్పించుకోవాలనేది ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు అదే రీతిగా ఆయన కొంతమందిని తయారు చేసుకున్నాడు ఫస్ట్ వాళ్ళు నిలబడలేదు ఆయన ముందు ఆయన వాళ్ళు నిలబెట్టుకోలేదు కాబట్టి ఈసారి వచ్చేవాళ్ళు ఏం ఏ ఇవన్నీ జయించి వారై ఉండాలా ఖచ్చితంగా వాళ్ళ యొక్క బలాల్ని వాళ్ళు జయించగలిగి ఉండాల వాళ్ళకి ఏవైతే బలం వాళ్ళకి ఏదైతే ఫ్రీడమ్ ఉందో ఆ ఫ్రీడమ్ వాళ్ళు సర్కల్గా ప్రాపర్గా యూజ్ చేసే వాళ్ళే ఉండాలి ఇప్పుడు ఈ వాక్యాలన్నీ మనకు ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఆ ఫ్రీడమ్ ఉంది మనకు ఇప్పుడు మనం పోయి పాపం చేస్తే ఎవరు ఆపరవచ్చు ఎవరైనా ఆపుతారా ఎవరు ఆపరు పాపం చేస్తే మనం పోయి ఆపడు కాబట్టి మనకు ఆ ఫ్రీడమ్ ఉంది ఎందుకంటే మనం రొబ్బోట్లం కాదు మనకి ఎందుకంటే దేవుడు ఆయన పోలికన మనం సృష్టించండి మనకు ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా మనం ఆ ఫ్రీడమ్ ని ఎంతవరకు దాన్ని మనం కరెక్ట్ గా వాడుతున్నాం అనేది దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు ఈ లోకంలో సమస్తం నీ చుట్టూ నీ సమస్తం నువ్వు చేయగలిగిన నువ్వు చేయొచ్చు నీ నా పే కూడా లేడు నువ్వు కనిపెట్టుకోకుండా తిరిగి ఇక్కడ ఈ లోకంలో పోలీసులు ఉన్నా ఎంతమంది తప్పించుకొని తిరగట్లేదు ఆ అదే ఆ ఫ్రీడమ్ ని నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటావు అనే దాన్ని బట్టే దేవుడు మనల్ని అసెస్ చేస్తున్నాడు ఈరోజు మనల్ని పరీక్షిస్తున్నాడు ఈరోజు ఖచ్చితంగా మన ఫ్రీడమ్ ని మనం ఎందుకు వాడుతున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ అదే ఈ వాక్యం ఈ లోకంలో అన్నిటినీ ఆయన కీడు పెట్టినా ఏది పెట్టినా సరే నీకైతే ఛాయిస్ ఉంది నీకైతే చాయిస్ ఉంది నిన్నైతే ఆపదానికి ఎవరు లేరు కాబట్టి మనము ఎందు నిమిత్తం మనం సృష్టింపబడ్డామో మనం ఎరగాల ఫస్ట్ మనం ఎందు నిమిత్తం మనం ఇక్కడ ఈ లోకంలో ప్రయాస పడుతున్నామో తెలుసుకోవాలి ప్రతిదీ ఆయన నుంచి వచ్చేది కాబట్టి మనం ప్రతి విషయం అందు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలం సాగి ఆయన యువత మనం ఉండాలంటే మనం ఈ శరీరాలని జయించాలా మనకున్న తలంపుల్ని జయించాల ప్రతి కీడును ఎదుర్కొనే వారమే ఉండాల ప్రతి విషయం అందు మనం అభివృద్ధి పొందుకునే వారం అయితేనే ఆ ట్రైనింగ్ లో మనం పాస్ అయితేనే దేవుడు ఆయన రాజ్యంలోకి మనల్ని అవకాశం ఇస్తాడు ఎందుకంటే సమస్తం ఆయనే సృష్టించి అది మనం గుర్తుపెట్టుకోవాలి మనకి ఇప్పుడు ఏదన్నా ఎదురొచ్చిందనుకోండి ఇది నువ్వు అర్థం చేసుకోవాలా ఇది ట్రైనింగ్ లో పార్టీ అర్థం చేసుకొని దాన్ని నువ్వు ఎస్కేప్ అవ్వాలి ఎస్కేప్ అవ్వకుండా దానికి లొంగిపోయి అది ఆ రీతికి వెళ్ళిపోయినావు అనుకో ఇప్పుడు ఆ రాజుకు ఒకటి ఒక ఊర్లో మీకు ఒక చిన్న కత్ చెప్తా ఒక బాలు ఒక రాజకుమారుడు ఉన్నాడు అతన్ని ఒక ట్రైనింగ్ కోసం అని చెప్పేసి వేరే ఊరుకు పంపించిండు అక్కడ ఆయన ఏం చేసిండు అక్కడ ఎవరినో అక్కడ ఏదో చేసుకొని అక్కడ ఏదో బలహీనతలకు లొంగిపోయి అక్కడే ఉండిపోయింది నేను రాను రాను చెప్తున్నాడు అక్కడే బలహీనతతో పడిపోయిండు ఆయన ఏం చేయట్లేదు ట్రైనింగ్ పోయిన సంగతే మర్చిపోయింది అని ఎందు నిమిత్తం వచ్చినా మర్చిపోతే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి రాజసింహాసనం ఎక్కిస్తాడా దేవుడు వాళ్ళ వాళ్ళ తండ్రి అదే రీతిగా మనం అర్థం చేసుకోవాలి మనం ఈ లోకంలోకి వచ్చినాం ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిదీ ఎదుర్కోవడానికి ఆయన ఏదైతే పనికి మనల్ని పంపించిండో మనకి ఇక్కడ కాదు మనకు ఫలం ఇక్కడ ఉంటది మనకి ఇది డౌటే లేదు మనకి ఇక్కడ ఫలం ఉంది ఎందుకంటే మనం ఇక్కడ దేవుడి నామంలో ఎదగాల కదా ఇక్కడ ఫలం ఉంది కానీ అంతకంటే గొప్ప ఫలము మనం ఎందుకు రాజులమైన అంటారు దేవుని కుమారులు అంటే మనం ఖచ్చితంగా ఆయనతోని యుగ ఉంటాం ఆయన సంతానం మనం ఉంటాం ఆయన కుమారులు మనం దేవుని కుమారులు పదం చిన్న పదం కాదు అది మనకి ఏ ఏ అయితే అప్పగిచ్చిర్రో ఏ ట్రైనింగ్ అయితే మనకి ఇస్తున్నారో ఏ టాస్క్లు అయితే మనకి ఇచ్చిర్రో అవి కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ మనం ప్రతి దాన్ని ఎదుర్కొనే శక్తితో మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు సాధారణంగా వెల్కమ్ చెప్తాడు ఆయన రమ్మని చెప్తాడు ఆయన సాధారణంగా ఆహ్వానిస్తాడు మనల్ని ఒక నువ్వు రాను నువ్వు నా నీకు ఫ్రీడమ్ నువ్వు మంచిగా యూజ్ చేసుకున్నావు నువ్వు మంచిగా పాటు లోకంలో బాగా జ్ఞానంతో మెలిగినావు నువ్వు కూడా తప్పిపోలేదు ఇదిగో నువ్వు నా రాజ్యాన్ని ఎంతకు అర్హుడు నువ్వు అని చెప్పేసి ఆయన నీకు రాజ్యం అప్పగిస్తాడు అదే కదా మనం నేను వాక్యంలో కూడా చూసుకున్నా అనేకమైన విషయముల మీద నేను అధికారిగా నియమించేదని అంటే ఆయనకు చాలా ఉన్నాయి ఆ దేవుడు మనల్ని రాజ రాజ్యంలో వెళ్ళి నియమిస్తాడు ఆయన అధికారం మీద మనకు అధిక ఆయన ఆయన రాజ్యం మీద మనకు అధికారం ఇస్తాడు ఎప్పుడు మనం ట్రైనింగ్ లో పాస్ అయినప్పుడు ఎందుకంటే ఇది ఇక్కడే చెప్తున్నాడు ఆయన మనకు ఏడో వచనంలోనే ఉంది ఇప్పుడు అదే రీతిగా మనం అర్థం చేసుకోవాలి శ్రమలు వస్తాయని చెప్పేసి ఏదేదో ఎదురొస్తుందని చెప్పేసి మనం భయపడినామా మనం దేవునికి ఎదురు తిరిగినమా ఎదురు తిరిగితే ఏమవుతుంది అని విడిచిపెట్టుకొని మనం ఎందుకు పనికి రాకుండా కానీ అది ఎందుకు వస్తుంది అది మనం ఆయన మనల్ని పంపించింది మనల్ని సక్రమంగా చేయడానికి అని మనం నమ్మితే ఏది వచ్చినా సరే మనం ఎదుర్కొని ముందుకు పోతాం ఫైనల్గా మనం ఏమవుతాం మంచి ప్రోడక్ట్ లాగా తయారవుతాం మంచి ఒక ఆయన రాజ్యం వెళ్ళేందుకు తయారవుతాం కాబట్టి అదే ప్రయాసం మనకు ఉండాల సమస్తం ఆయన నుంచి వస్తుంది సమస్తం దేవుడే కలుగజేస్తాడు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగులాగినా దా సహాయం దేవుని ప్రార్థిద్దాం పరిశుద్ధుడ మోన్నతుడా జీవం గల దేవానికి వందనాలు స్థూతుల స్తోత్రం నాయన ఇదిగో నా ప్రభా గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడు ప్రభా నీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వందనాలు తండ్రి ఇదిగో నా ఇలా మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఇదిగో ఆయన సమస్తం సృష్టి నీవే ప్రభా కీడైనను ప్రభా మెలైన ప్రభా నా తండ్రి చీకటైనా వెలుగైన ప్రభా సమస్తము నువ్వే సృష్టించినవాడు తండ్రి ప్రభా తండ్రి వాటిలో మేము ఏ రీతిగా ముందుకు జ్ఞానంతో పోవాలన్నా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ఒక టెస్ట్ ంగ్లాగా మమ్మల్ని ఇక్కడ పెట్టిన ప్రభా ఎందుకంటే ప్రభా మీరు మాత్రం యుగములు యుగ మాత్రం నివసించాలని ఆశపడ్డారు ప్రభా మీరే మమ్మల్ని మీ వారసులుగా పెంచుకున్నారు కాబట్టి ప్రభా నా తండ్రి మేము ఆ రీతిగా ముందుకు పోవాలా ప్రభా నా తండ్రి సమస్తంలో ఎందుకు ప్రభా మేము అభివృద్ధి పొందుకునే వారా ఉండాలా ప్రభాన ఈ లోకంలో ప్రభా తి మేము ఎందుకు నియమిత్తం వచ్చినామో ప్రభ నా తండ్రి వాటి మేము వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలా ప్రభ వీటి మీద పడితే వాటి మీద పెళ్లకుండా ప్రభా మాకున్న స్వాతంత్రాన్ని ప్రభావ నా తండ్రి మేము నిర్లక్ష్యపరచకుండా ప్రభావ నా తండ్రి మేము ముందుకు సాగలనే సహాయం దయచేయండి ప్రభా ఇదిగా నా తండ్రి వైరస్ బాధ్యతలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మీరేనా స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరిని మీరే లేవనెత్తండి ప్రభా మీరేనాయన ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా నా తండ్రి సృష్టిని విడిచిపెట్టి ప్రభా సృష్టికరత నీతో తిరగల ప్రభా ఇద తండ్రి ఎవరైవైతే అనారోగ్యాలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ఇదేనైనా వ్యాక్సిన్ కూడా ప్రార్థిస్తున్నారు ప్రభావన్ లో ప్రభావీ మీరు చూపించిన ప్రభావ మాకు విధానం ప్రభావితం మంచివి కాదని ప్రభానాథన్ మీరు వ్యాక్సిన్ దానివల్ల ఎన్నో దుష్ప్రభావాలు వస్తే ఏం చూపించినారు ప్రభావ ఇదిగో ఈ రోజు వాటి కోసమే జనాలు ఆరాట పడుతున్నారు ప్రభా అతన్ వాళ్ళు తీసుకుంటున్నారు ప్రభాన వారి దుష్ప్రభావాల తండ్రి ఏవి కూడా వాళ్ళ మీద పడకుండా మీరు కనికరం చూపించండి ప్రభావ ఇదిగో ఎంతో మంది ఆప్తులను కోల్పన్నారు ప్రభా ఎంతో మందినైనా వైరస్ వలస సర్వస్వం కోల్పో ప్రభా ప్రతి ఒక్కరికి మీరేనైనా అవసరాలు తీర్చండి ప్రభావ ప్రతి ఒక్కరిని తట్టు తిరిగి సహాయం చేయించండి ప్రభావ ఇది నా దేవా రాత్రికాల మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ తండ్రి ఎవరెవరైతే మీటింగ్ లో పాల్గొన్నారు ఈ గ్రూప్ ప్రతి ఒక్కరిని మీటింగ్ లో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా మీరు కావాల్సిన వస్తువులు తీర్చండి ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా మీరే మీరే జ్ఞానం అనుగ్రహించిన ప్రభావం మీ యొక్క ఆత్మాభిషేకం దయచండి ప్రభావం అయినా మీ యొక్క సేవ చేసే గొప్ప భాగ్యం వాళ్ళందరికీ అనుగ్రహించండి ప్రభావం మీరే ప్రైనా ఏటువంటి వైరస్లు తెగులు దరిచేరకుండా మీరు వారి దయచేసి మీరే నడిపించిన ఆయన ఏదైనా ప్రభావం మీటింగ్ అంతట్లో మీరు ఎవడే నడిపించినందుకు వేసు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వేసు క్రీస్తు పరిశుద్ధన ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వందాలేసయ్యా అప్రహమికి ఆకోబుల గొప్ప దేవ కృపాసత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వందాలేసయ్యా నా దేవ నా ఈ ఘర్షణ కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవల పలు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారనైనా ఈ దినం మీరే మాకు సాయకులు ఉన్నారు ప్రభావ చేసే ప్రతి పని పాటలంతలో మీరు మాకు సహాయకులన్నారు రాకపోలు మాకు తోడున్నారు ప్రభావ మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా ప్రభావ ఆయన మమ్మల్ని నిలబెట్టుకున్నందుకే నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అయినా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్న థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వరం యుగంలో నీకే కలుగును కాక హలలుయ్యా మా స్థుతులకు కారణభూతులకు దేవ పరిశుధుర పరిశుధ్ర పరిశుధ్ర సర్వలోకాన్ని సృష్టించిన నా దేవా నీకు వందాలేసయ్యా ఈ యొక్క మధ్య కానే సమయంలో అయినా మీరు వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన ప్రభావ నీకు వందాలేసయ్యా మీ వాక్యాన్ని సర్వ మేము జీవించలే మీరు సాయపడండి నా దేవా మీ వాక్యను పట్టుకొని మీ కొరకు జీవించాలా అని సహాయపడమని ప్రార్థిష్టమైన అనేకులకు ప్రభా మీ సత్యాన్ని మేము ప్రకటించాలా నా దేవా ఐసు ప్రభ అతన్ని నిన్నటిద మీరు మాట్లాడినారు ప్రభ తలంతులు గురించి ఉపమానంలో ప్రభావ మాకు మీ మహిమ కొరకు మేము వాడుకోవాలా ప్రభ సమస్తం ప్రభ ఆయన మీ మహిమ కొరకు సూచించినారు ప్రభావ గొప్ప దేవ వాటన్నిటి సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రవ మా హృదయాల్లో భద్రపరచుకొని వాటి ప్రకారం ఓ ప్రభ నతాన్ని అనేకులను ప్రభావ మీతో మేము నడిపించాలా రక్షణ సందేశాన్ని అనేకులు మేము ఈ లోకంలో ఎంతో మంది ప్రభ నశించిపోతున్నాయి మీ వాక్యాన్ని ప్రకటించాలా ఓ ప్రభావ బాధలు ఉన్న వాళ్ళ ప్రభావ కష్టాలు ఉన్న వాళ్ళు మేము పట్ల ప్రవృద్ధుల పట్ల మేము కనికరిం చూపించాలా ప్రభా అనద పిల్లల పట్ల మేము కనికరిం చూపించాలా ఆయన ఇసు ప్రభా రీతి నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ పతిథి సమస్తం నాయన మీ వాక్యనుసారంగా మేము జీవించేలాగా మేము ప్రయాసపడుతున్నాం ప్రభావ మా ప్రయాసాన్ని మీరు ఆశీర్దించండి మీరు ఆ రీతికి మమ్మల్ని నడిపించమని ఆదిష్టమేనా గొప్ప దేవా నీకు వందాలేసాయా వాకిందరు మాతో మాట్లాడడానికి నీకు వందాలేసాయా నా దేవ నా ప్రభ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమేనా గొప్ప దేవ వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రతి బిడకు సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం నైనా ఏసు పరిశుద్ధ నామం హలుయ మీరే స్వస్థపచ్చండి మహిమనందండి ప్రభ నాదే వాళ్ళ వాళ్ళ జీవితాల ప్రభావ మీకు సమర్పించుకోలేకనా ప్రతి ఒక్క బిడ మీ తట్టు ఆకర్షించుకోండి రక్షించుకోండి మరొక అవకాశం కనుగరించండి ఇంకా ఎంతో మంది ప్రవ ఈసీలో ఓ ప్రభావ కొట్టిమిట్లాడుతుండగా ప్రభావ ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపచ్చండి ప్రభావాళ్ళ ఆత్మనీయతలు ఇప్పండి ఆ డాక్టర్స్ నర్సు కూడా వాళ్ళకి స్వార్థ ప్రకటించాలో ప్రభ చివరి దశలైనా కానీ ప్రభావా జీవితాలు మీకు సమర్పించుకోవాలి మీరు రక్షించుకోమని ప్రార్థిష్టం నాది వ్యాక్సిన్ నుంచి కూడా మీరు అనేకలు మీరు కాపాడండి ఎంతోమంది సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ప్రభావ ఎంతోమంది ప్రభ బలహీనం అయిపోయిన వాళ్ళు మేము చూస్తున్నాం ప్రభావ నైనా ఆ చూపించండి స్వస్థపరచండి ప్రభ నైనా ఇస్తే ప్రభావ మీ జ్ఞానం చేతనింపిన వాళ్ళందరూ రక్షమా నడిపించండి ఓ ప్రభు నా తన్ని నీకు వందాలిసేయ్యా అంత భయంకరమైన కాలంలో మేము ఉండగా మేము ప్రతిక్షణం మేము జాగ్రత్తగా జీవించాల పరిశుద్ధంగా జీవించాలా యథార్థ హృదయం కలిగి ప్రభు నిన్ను మనిస్తూ సేవించే బిడ్డలుగా మేము ఉండాలా ఆయన ఇస్తూ ప్రభావ మీ వాక్యాన్ని మేము దీవారాతులు ధ్యానిస్తూ అనేకలు వాటిని ప్రకటించేలాగానే మీరు సహాయపడండి నా దేవ నా ప్రభ కేఎం ప్రతి ప్రదర్శన చేస్తారు మీరు అందరు మీరు ఆశ్రవదించండి నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ ప్రతి చోట మీకు శాసన పెట్టుకోండి నా దేవకు మంచి ఆరోగ్యం దయచేయం ప్రభావ కావాల్సిన ప్రతి అవసరకు మీరు తీర్చండి ఉద్యోగ స్థలాల్లో ప్రమోచాలను అనుగించండి ఆశ్రవదించండి సంతానం దయచేయని మీరు ఆశ్రవదించాలని ప్రభ మీరే గొప్ప కార్యం శ్రమల కాలంలో ప్రభావ ఆయన మేము పడిపోకున్న ప్రభావ ప్రతి దశలు మేము జాగ్రత్తగా దుష్టుడు ప్రభావ ఎంత భయంకరంగా కుయుక్తుల ప్రభావ వాడు పడేయడానికి మనసులు పూనుకున్నాడు ప్రభావాడు ఎవరిని మిగితన గర్జించే సింహాలు తిరుగుతున్నాడు వాడికి మేము అవకాశం ఎద్దు ప్రవ్వా ఓ దేవాయిస్ వాడు బారిన పడుకున్న అనేకలు గొప్ప జనంతో నడిపించాలా ఆ రీతి మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభావ మేము నూతనమైన పర్షురాత్మాభిషేకం దచ్చేయండి ప్రతి చోట మీకు సాక్షిలు పెట్టుకున్న ఆ రీతిగా ప్రవా చంద్రశేఖరణ ఉంటాడు ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా ప్రభావ అనేక మంది విషయాలు మీరు బయలుపరచండి మీ సముచితమైన జ్ఞానం చేత ఇంకా నింపండి ప్రభ ఒక గూఢమైన రహస్యాలు మీరు బయలుపరండి ప్రభావ అదే అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అతని ఉద్యోగ స్థలాల్లో మీరు తోడుండని ప్రభావ ఘన విజయం అనుగ్రించండి పతి అయినా మీ ప్రొటక్ష మీ అగ్ని కంచం బిడ్డ చుట్టు మంచి ఆరోగ్యం దయచేను ప్రభావ సిస్త మీతో ఆకటి మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లో ఒక నింపండి ఇస్తు ప్రభావ ఇంకా ఆత్మీలోది నడిపించండి ఇద్దరు పిల్లల చుట్టూ మీ అగ్ని కంచిన ప్రభ పాపస్ యూఎస్లు ఉంటుంది కాబట్టి ప్రభ నైనా ఇస్తు బిడ్డ చుట్టూ మీ కంచేసి మీరు కాచి కాపాడండి దృష్టి మీరు కాపాడి వ్యాక్సిన్ వైరస్ నుంచి మీరు కాపాడమైనా మీ ప్రొటక్షన్ మీ కాపులు అనుగ్రించండి ఆ రీతిగా బాబు కూడా మీకు కనిచేసి మీరు కాచి కాపాడమని ప్రాదిష్టమైన ఓ ప్రవాహ బంధువులు ప్రవాహణ దమ్ములు అందరూ ప్రభావ సర్వసత్యంలోకి రావాలిసే మీరే సాయపడండి కళ్యాణ కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి అవిడని స్వస్థపర్చింది నీకు వందాలు ప్రభావ నీకే కృతజ్ఞత అర్పించడం మేనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోవడం ఇది మీ వల్లే కలిగింది ప్రభావ నీకే సమస్త ఘనత మహిమ కలుగును కాక హాలలు ఆ కుటుంబానికి నూతనగా అభిషేకించి మీరు వాడుకోండి ఆ ప్రాంతంలో విశేషమైన సేవల సిస్తలు నడిపించండి నా దేవ నా ప్రవహణ నీకు వందాలే సంకి ఎంత ఈ ప్రతి కుటుంబాలు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి చక్రవతి పేరు ముట్టని తాకని మంచి ఆరోగ్యం బ్రదర్ ఓ ప్రవణ తని నీ నూతనంగా అభిషేకం మీ సేవలు ఇంకా ఇస్త చుట్టూ మీ కంచి వేసి మీరే కాచి కాపాడిన ప్రభు బంధువుని వాళ్ళ డాడీ మమ్మీ కూడా రక్షణ మీరే సహాయపడండి బ్రదర్ని ఇంకా మీ అభిషేకం బలంగా వాడుకోండి ఆయన మీకు గొప్ప సాక్షణం పెట్టుకోండి ఆయన సంతాన్ముఖ కుటుంబానికి అనుగ్రించండి ప్రభావ నా దేవ ఈ ప్రభావ బ్రదర్కి మంచి ఆరోగ్యం తెచ్చండి ఏంది స్థిరంగా విశ్వాసంలో ముందుకు పోయిబడ్డగా తయారు చేయండి దేనిష్యంలో భయపడుకున్న చింతచుకున్న ప్రభావ విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించారు చూస్తే ముందుకు పోయిబడ్డగా తయారు చేయండి మృతనకు అభిషేకించండి శిష్యులకు సంతామన గురించి బలపరిచి కొరకు సాసిన పెట్టుకోండి ఈ ఆరాధన సమయంలో ప్రభా మీరు మాతో పాటు ఉన్నారు మాట్లాడిన ప్రభానికి వందాలిసరి నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభులు నీకే చెల్లిస్తూ త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిషో నామను ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మహా మహాపరిషదు కలిగిన జీవం ధిపతి అయిన పరలోకమందున్న నా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నావ తండ్రి దివారాత్రంలో మమ్మల్ని కంటి కాచి కాపాడి ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవ ఉంచి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం భాగ్యము ధన్యులుగా చేసిన నా తండ్రి ఏసయ్యా పరలోకం నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్యా నీకే యుగ యుగములు కలుగును కాక హలెలుయ తండ్రి ఇదిగో ప్రభా అవును తండ్రి వెలుగును అంధకారమును ప్రభా కీడును సమాధానం ప్రతిదీ ప్రభా నీ ద్వారానే మీరే ప్రభావ అటన్నిటికీ అధిపతి తండ్రి కాబట్టి తండ్రి నాయనా ఒకప్పుడు కీడు కీడు లాగానే ఉండింది ప్రభా మా జీవితం ఒకప్పుడు అంధకారం లాగానే ఉన్నింది ఒకప్పుడు సమాధానం లేకుండానే ఉన్నింది తండ్రి కానీ తండ్రి ఆ యొక్క కీడు నుంచి ఆ యొక్క నుంచి ఆ సమాధానం లేని జీవితం నుంచి నీ యొక్క వెలుగులోకి మమ్మల్ని మార్చుకున్న పరలోక మంది తండ్రి నీకే వందనాలు స్తోతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఒకప్పుడు మట్టిలాగానే ఉన్న మమ్మల్ని తండ్రి ఈ రోజు నాయన ఒక పాత్రగా మార్చినావు తండ్రి ఒక కుండగా మమ్మల్ని పెట్టావు తండ్రి ఆ కుండ ప్రభా అనేకులకు తీర్చే రీతిగా ఉంటది ప్రభా కాబట్టి తండ్రి ప్రభా ఆస్తిలో ఈ దినం మీరు మమ్మల్ని పెట్టినందుకు నీకెంతో వందనాలు తండ్రి నీకెంతో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నాయన పనికిరాని దాన్ని ఈ లోకంలో ఎందుకు పనికిరాని దాన్ని ఈ లోకంలో నిషిధమైనది ఈ లోకంలో చలామణి ఎవరికి నచ్చంది కూడా ప్రభా నాయన నా తండ్రి అది మీరు దాన్ని సరిచేసి మీ సేవలో బహుగా వాడుకునే వాళ్ళు ఎంతో మంది సేవకులు కూడా ఈ తండ్రి నీ సేవలో ఉన్నారు ప్రాభ ఆ తండ్రి వాళ్ళకి లోకంలో ఎలాంటి ఐడెంటిటీ లేకపోయినా ఈ లోకంలో ఎలాంటి గుర్తింపు లేకపోయినా తండ్రి కానీ అలాంటి వాళ్ళు ఈ లోకంలో తండ్రి కుటుంబంలో తల్లిదండ్రులు వెలేసిన బంధువులు రిలేషన్ అయిన వాళ్ళందరూ వెలేసినా తండ్రి తెలివి తక్కువ వాడైన జ్ఞానం లేడు వానని ఎంతో మందిని వాళ్ళని కూడా తండ్రి నీ సేవలో బహుగా వాడుకున్నావు తండ్రి దానికి ఉదాహరణ ఏసన్న గారు తండ్రి ఆయనను కూడా తండ్రి మీరు ఎంతగానో ఒక మంచి పాత్రగా వాడుకున్నారు తండ్రి అయన కూడా తండ్రి ఆ పరలోకమందు మీతో ఉన్నాడు ప్రభా తండ్రి కాబట్టి ఈ లోకంలో మాకు గుర్తింపు లేకపోయినా తండ్రి నాయన నీలో గుర్తింపు ఉంటే చాలు ఒకప్పుడు చీకటి జీవితంలో ఉన్న మమ్మల్ని వెలుగులోకి మార్చిన దేవుడో తండ్రి కాబట్టి తండ్రి ఆ వెలుగు ప్రభా అనేకులకు కూడా మేము ఇవ్వాలా ప్రభా తండ్రి నీ మహిమను మేము ధరించి తండ్రి ఆ యొక్క వెలుగును అనేకులకి రావాలా ప్రభాతండి నీ రక్షణలోకి మేము నడిపించాలా అనేకుల్ని ప్రభా నీ యొక్క రాజ్యంలోకి వాళ్ళని చేర్చాలా అనేకులకు ప్రభాతండి ఆ యొక్క అపవాదీ బంధకాల్లో ఎవరైతే ఉన్నారో ప్రభా మాంత్రికులు ప్రభా వ్యభిచారికులు దొంగలు నరహంతకులు ఎవరైతే ప్రభా ఒకప్పుడు నీలో వెలిగింపబడిన నీ సేవకులు ఎవరైతే ఉన్నారో ప్రభా వీళ్ళంతా ఆయన ఆ అపవాది తండ్రి సంఖ్యల చేతులో బందీలుగా ఉన్నారు ప్రభా కాబట్టి ఆ యొక్క నుంచి ఆ యొక్క నుంచి ప్రభా ఆయన వాళ్ళందరినీ ప్రభాన్ని తట్టు తిప్పాలా ప్రభా తండ్రి నాయన ఆ రీతిగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నాయన నీకే స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ నా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభాములు తండ్రి ఎస్ఐ నీకే యుగ యుగములు కలుగును గాక తండ్రి ఈ మధ్యాహ్న కాల నేను నువ్వు మాట్లాడినందుకు నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఎంతోమంది ప్రభా ఆయన ఈ యొక్క చీకటి తెగులకి శ్రమంలో ఉన్నారు ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ఐసీయూలో వెంటిలేటర్ మీద ఎంతోమంది ఉన్నారు ప్రభా వాళ్ళందరి పట్ల మీ కనికరం చూపించండి మీ ప్రేమ జాలి దయా కనికరం వాళ్ళకి చూపించి ఆ కలవరి శిలువలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతో సేవకులు ప్రభానయన మీ అందరు నిద్రించి పరలోక నీతో ఉన్న వాళ్ళ వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళలో ప్రభా శాంతి సమాధానం దయచేయండి ప్రభానైనా మీ కృప వాళ్ళకు శాశ్వత కాలం ఉండును గాక తండ్రి వాళ్ళ యొక్క సంఘంలో మీరే కాపరం లేవనెత్తండి తండ్రి ఎవరైతే భార్యను భర్తను పిల్లలను కోల్పోయినారో వాళ్ళందరూ ప్రభానం మీరే వాళ్ళకు తోడునండి వాళ్ళకి తండ్రి మీరే ప్రతి విషయంలో ప్రభ అంతే దినాల్లో ఆపత్కాలంలో అన్నిట్లో శ్రమల్లో బాధల్లో ఇరుకు విషాతులు అన్నిట్లో మీరే తోడండి ఆ యొక్క వాళ్ళకి మీరే ఓదార్పును దయచేయండి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని ముట్టి మీరు తాకండి ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభా యొక్క వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి అలాగే చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దేయండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సిస్టర్కి పిల్లలకి బంధువులకి రక్త సంబంధికులకి అందరికి మంచి ఆరోగ్యం దంచేయండి ప్రభా ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ నుంచి నాయన అంత్య దినాల్లో వచ్చే భయంకరమైన దుర్దినంల నుంచి వాటన్నిటి నుంచి మీరే విడిపించిన ఆయన మీ కృపలో కాచి కాపాడండి ప్రభా అన్న ఇంకా ఎన్నో మరుగైన విషయాలు మీరు మాకు బయలుపరచండి తండ్రి నా తండ్రి ఇంకా ప్రభా మేము ఇంకా నాయన ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలుసుకోవాలా ఇంకా మాలో ఏమైనా లోకమాలు ఎన్నం ఇంకా నీకు దగ్గరగా ఉంది నీకు నీకు దగ్గరగా ఉంది నీ పట్ల విధేయత లేని భయభక్తులు లేని నీ పట్ల యథార్థంగా లేని నీకు లోబడింది ఇంకా మాలో ఏమైనా ఈ లోకమా వాటన్నిటిని ప్రభాని యొక్క జీవమైన వాక్యం మేము శుద్ధీకరణ చేసుకోవాలా వాటన్నిటిని విడిచిపెట్టి పైన ఉన్న తండ్రి నిన్ను బతకాలా ప్రభా నాయన నీ తలంపులు కలిగి ఉండాలా నీ చిత్తము నెరవేర్చేక మేము ఉండాలా ప్రభా తండ్రి ఎవరైతే బా నాయన ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చే నాయన ప్రభా ఎవరైతే గర్భఫలం లేదో వాళ్ళ గర్భతలను తెచ్చేయండి ఇదిగో ప్రభా తండ్రి నాయన చక్ర ప్రతి బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభ ఆ బ్రదర్ ఆ సహోదరుడు చేసే ప్రతి పనులో తండ్రి మీరే తోడునండి ప్రభ ఇంకా తండ్రి మీ సేవలో బహుగా వాడుకోండి తండ్రి నాయన ఆ సిస్టర్ కి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి ఆ సిస్టర్ కి ప్రభ మీరే గర్భఫలం దయచేయండి ప్రభ నా ప్రభా తండ్రి విశ్వాసంతో కూడిన ప్రార్థన ప్రభ రోగిని స్వస్థపరుస్తుంది కాబట్టి తండ్రి మేము విశ్వాసం తోడుతున్నాం ప్రభా తండ్రి ఆ సహోదరికి కూడా ప్రభ మీరే గర్భఫలం అనుగ్రహించమని మీ నామానికే మీరే మహిమ తెచ్చుకోమని ఈ మధ్యాల కళ నువ్వు నీ స్వరం వినిపించి నాయనా తండ్రి మమ్మల్ని మరలా జ్ఞాపకం చేసినావు ప్రభావ మేము ఏ రీతిగా పాత్రలుగా ఉండాలా ఆ కొండలాగా మేము ఉండాలా ఆ మట్టిలాగా మేము ఉండకూడదని తండ్రి కాబట్టి ఆ కొండలాగా మేము ఉండేటట్టు మీరే మాతో ఈ దినం మాట్లాడినారు ప్రభా తండ్రి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో అర్పించుకుంటూ నదరేడైన పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి పరిశుద్ధ రఘు తండ్రి ఏసయ మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం తండ్రి ప్రభు ఉదయకాలం నుంచి ఇంతవరకు మనం సురక్షితంగా కాపాడి అవునైనా ప్రతి విషయంలో మీరే మాకు సహాయకులు నడిపిస్తుంది మీకు ఎంతో వదనాలు మంచి ఆరోగ్యం అనిపించింది మీకు వందనాలు ఓ ప్రభావం మళ్ళీ దీవరాత్రుల తల మళ్ళీ మిమ్మల్ని స్థితించలేనగానే పరిచలేగానే మీరు మగిస్తున్నారు స్థలం సమయం కానీ ఏదైనా వాడుకునే స్థితిలో ఉంటుండగా మనం క్షమించమని ప్రార్థిస్తుంది అండి మిమ్మల్ని పని సేవించలేకన మాకు సహాయం అనుకరించమని ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీరు అనేక పర్యాలు మాతను రోజు మాట్లాడనారు నాయన అవును ప్రభ దుష్ట శక్తులను కూడా మీరే సృష్టించినారు ప్రభా అవును ప్రభు వెలుగును కూడా మీరే సృష్టించినారు నాయన కానీ ఆయన చీకటి దేనికి పనికి రాని స్థితిలో ఉంటుండగా ప్రభావ ఆయన తర్మల్లి పాపం వల్ల అది లోకంలోకి యాక్టివేట్ అయినట్లు మేము చూస్తున్నాం ఈరోజు అవును ప్రభా మీ చేతిలో పనిముట్ సాధకమలుగా వాడబడుతున్నాయి ఇవన్నీ చీకటి శక్తులు కూడా ప్రభా మనుషులు మేము మీ చేతులలో సరిగా వాడలేని స్థితిలో ఉంటున్నాం నాయన క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును ప్రభ మీ బిడలని శిక్షించడానికి తన మళ్ళీ అవును ప్రభావ మీరు ఆ చీకటి శక్తులను వాడుకుంటున్నట్లు మేము చూస్తున్నాం నాయన అవును ప్రభ గొప్పవానింట్లో ఘనమైన ఘటనలు అవును ప్రభా ఘనహీనమైన పాత్రలు కూడా ఉంటాయన్నారు ప్రభా కానీ ప్రభా మేము మీ చేతిలో ఘనమైన పాత్ర లాగా వాడబడి లాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఘనహీనమైన పాత్రలు చీకటి పాత్రల నుంచి మీరు అనేక పర్యాలు మా తల్ని మాట్లాడారు ప్రభావ మీరు సైతాన్ని వాడుకుంటున్నారు ప్రభా మీ పని కొరకు ఆ విషయాన్ని మీరు మా తల్ని మాట్లాడేందుకు మీకు ఎంతో వందాలు జ్ఞాప్ కంపేసినందుకు మీకు ఎంతో వందాలు ప్రభావ అనేక పర్యాలు మీరు మా గ్యాప్ కంపేస్తున్నారు వాడు దివారాత్రంలో మా మీద నేరలు మోపుతున్నాడు అయినా మేము వాళ్ళు చోటు ఇవ్వం ప్రభు కానీ క్రైస్తవులు చోటిస్తున్నారు ప్రభు వాడికి మేము ఆ రీతి ఉండకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వారికి తను వెళ్ళే విషయాలు మేము మీ మీద వాడు దివారాతులు నేరాలు మోపుతున్నాడు దేవునికి మీ మీద అసహాయం ఎందుకు కలుగుతుందనే విషయం మేము వాళ్ళకి చూపించాలా ప్రభావ అందరి నిమిత్తమే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఇవన్నీ మాకు చూపిస్తున్నారు మేము నేర్చుకుని దర్బీదు పొంది అనేకలకు ఇవి చూపించాలా అనేకులకు ప్రకటించాలా అనేకులను సిద్ధపరచాలా మీ చెంతకు నడిపించాలా అటువంటి జీవన విధానాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్నది శ్రమల కాలం ప్రభా ప్రతి దశలో ప్రభా ఎక్కడ చూసినా అవును ప్రభా ఆ అసమాధానమే తండ్రి ఏం జరగబోతుందా అనేది ఎవరికి తెలియదు ప్రభావ ఆయన ప్రభా మేము రేపటి గురించి చింతిస్తలేం తండ్రి రేపు దాని గురించి అదే చింతించలేని వాక్యం చదివిస్తుంది కాబట్టి ఏనాటి కీడు ఆనాడే చాలు అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా కాబట్టి నేను మేము దాని చింతించకుండా ప్రత్యక్షణం మీలో దాచబడిన వాళ్ళం మీ తాగుకొని మీ సన్నిధిలో నివసించే బిడలుగా మమ్మల్ని తయారు చేసి అనిపించమని ప్రార్థిస్తున్నాం ఒక గొప్ప జనాన్ని కనికరించండి లక్ష నలభై నాలుగు వేల మందిని ఆశీర్వదించండి ఆ గుంపులు వరకు సహించేలాగానే సహపడమని పరిశుద్ధ నామం ప్రయత్ని పరిశుద్ధంగా సర్వత్ర జీవనం ఏసీ వందనా అయ్యాన్ని కృపను బట్టి కనకడం గట్టి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించ ఆశీర్దించుకుంటే కనకరించండి అయ్యా గొప్ప మంచి దేవుడు ఏసీయానికి వందనాన్ని చల్లిసిన జరుగుతండి బిడ్డ నశించుకోవడం నీకు ఇష్టం లేదా జరుగుతుంది అయ్యి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే గొప్పదోడ ఏసారికి వందనాసినది అయితే అండి అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆయన ఆశ్రదించి ముట్టి ముఖ్యంగా క్వారంటైన్ లో ఉన్న ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి ఆయన అయ్యా కుటుంబాన్ని కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఏవైనా ఎత్తుంది ఏసారికి వందనాన్ని చలిసినది అయా ముఖ్యంగా జాబ్స్ కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఏవన్నైతే ఏసానికి వందనానికి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆయన ఆశ్రదించి ముట్టి అయ్యా వాక్యం మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనగండి అయాన్ని నష్టంచడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందన జరుగుతుంది అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి నైనా మీరు ముట్టి కనకరించడం జరుగుతుంది నీ యొక్క బంధహస్తారో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించడం జరుగుతుంది అయాను మంచి దేవుడు అన్న ఏసయానికి వందనా చర్యలు చదువుతుంది అయ్యా దానికంటే ఎక్కువ ఇచ్చే గొప్ప దేవుడు ఏసయానికి వందన చర్యలు చదువుతుంది ప్రతి ఒక్క బిడ్డ నీ తట్ట తిరగడానికి కృపను కనకర్ ముందు ఇచ్చేయండి యొక్క ప్రేమను ప్రతి ఒక్క బిడ్డకు చూపించడానికి కృపను కనకరి ముందు అయా గొప్ప దేవుడు ఏసీఆర్ వందనాలు అయా పాప జీవితంలో ఉండకుండా కృపను కనుక దండి ఈ యొక్క పాప ప్రపంచంలో ఉండకుండా కృపను కనుక దండి అయ్యా మాలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తీసివని అయ్యా మేము పరిశుద్ధంగా జీవించారని కృపను కనుక దండి అయ్యా నమ్మకమైన దేవుడు ఏసే వందనాలు చర్చ జరుగుతుంది అయ్యా అన్నదిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందన జరుగుతుంది అయ్యా మా యొక్క సమయం నీకు ఇచ్చారని కృపణ కనుక దండి గొప్ప దేవుడు ఏసీనికి వందన జరుగుతండి అయ్యా నీ తట్ట కృపను కనుక దండి ఏ కూడినా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయినా ఆశీర్వదించి ముట్టి కనకరించండి జరగదండి అయ్యా ముఖ్యంగా వర్షిప్ వేసుకున్న ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి అయినా ఏ ఏసీయాన్ని వంద చర్చ జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్ పైన ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి అయినా ఆశీర్వదించి ముట్టి కనకరించండి అయ్యా ముఖ్యంగా తల్లి తండ్రి లేక బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి అయినా జరుగుతుంది అయ్యా మీరే తల్లి అయి తండ్రి అయి ఉండాలని కృపణ కనుక్రమంగా దండి జరుగుతుంది ఏ అన్న గొప్పదేడు ఏసీయాన్ని వంద చర్చ జరుగుతుంది అయా ముఖ్యంగా ఆజ్ఞలు పాటించడానికి కృపణ కనక్రమంగా దించండి అయ్యా నిన్నవాడిని పొరువాడిని ప్రేమించుకుంటే వ్యర్థమైపోతున్నది తండి అలాంటి జీవితం మా కొద్దిన్న విషయాన్ని వందన చేస్తుంది తండి మేము నీ తట్ట తిరగని రూపాన్ని కనుక ఉండదండి అయా మంచి దేవుడు చేసేవా నీకు వందనాచరించిన చదువుతండి అయ్యా నీ యొక్క సమయం అయ్యా మీ ఇచ్చేలాగానే కృపణ కనుక ముందు దండి అయా ముఖ్యంగా మా యొక్క హృదయాలు అటుగిటి పోకుండా కృపను కనుక దండి అయ్యా మా యొక్క గురు నిధాయి కృపను కనుక దాయించండి ఏ గొప్ప దేవుడు వేసేవారు ఈ యొక్క రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాచరించిన జరుగుతుంది ఏ అన్న గొప్ప దేవుడు వేసేవారు నీకు ముఖ్యంగా మాలో ఉన్న ప్రత్యేక అహంకారం తీసివేండి జరుగుతండి క్రోధం ఏది ఉండకుండా కృపను కనుక ఇచ్చండి ఏ తగ్గింపు జీవితంతో ఉండాలని కృపను కనుక ఇచ్చండి అయ్యా ప్రతి ఒక్క మాటను ఇది ఏంటంటే రూపాన్ని కనకరణ తెచ్చండి అయా వాక్యాల మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వంద చదువుతండి గృహదేవుడు నీకు వంద నాచర్య చదువుతండి అయ్యా ప్రతి ఒక్క మీరు దీవించండి అయినా ముట్టి కనకరించండి పాటల ద్వారా మీరు మహింపందకు నీకు వంద ఆచరిస్తున్నాం వాక్యం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వంద ఆచరి చదువుతండి అతి దీవించి ఆశీర్దించి ముట్టి కనకరించి మనం ఏ సమ్మర్ పెడుకుంటున్నాం తండ్రి అమ్మ భ నాదివానికి అబ్రాహ సాకులకు చేసాం ఈ దినం కాచి కాపాడి వేసే అని శోతం ఈ దినం తొమ్మిది సాయం చేసి నడిపించను ఈ దిన తొమ్మిది చెడు లేకుండా ప్రభా సజ్జులు మీకు సజ్జులైన దీవానికి శ్రోతం అబ్రాహ్మ సాకులకు పదివా ఆ కల పాపం శాపం రోగాలు భరించి మూడు దిన తిరిగిలేసి అలలీ అనాదివా మీ రక్తంతో కొన్ని నిశత్తుగా కీడుకు పాత్రకు ఉండే నరకం కీడుకు పోతుండే అలలీ అనాదివాని శాతం కలి ప్రభాని యొక్క వెలుగు సంబంధంగా మార్చుకునే శం చేసాం ఈ వెలుగు అనేకలు ప్రభావ ప్రకటించాల ఐశప్రభ ప్రకటించబడాలి ఏసప్రభ నా దేవాణి శతం నా దేవా సహాయం చేయండి వాక్యందరూ మాట్లాడం సమస్తం నీ వల్ల కలిగింది మీకోసం కలిగింది యశ్వ్రభా అవును ఏశప్రభ నా దేవాణి శతం కేటంటే ప్రభా నరకం వేసే ప్రభ నా దీమాలు కానీ మీ సమాధానంగా వెలుగుగా మాకు మార్చుకునే వేసే ప్రభా ఈ సమాధానం వెలుగు అనేక జీవితంలో వెలిగించే వాళ్ళ వైస ప్రభ అలా ఆత్మల బాణం గాయనం దండి నా దీమానికి సౌతం చేసాం వేసే అనేక ఈ వాక్యం తరగతి మాట్లాడిన సమస్తం మీ వల్ల కలిగింది మీకోసం కలిగింది వేసప్రభ అలాగ ఈ లోకంలో ప్రభావ మాకు విప్ప ఇంతవరకు కాచి కాపాడి నిలబెట్టుకోవడం నీకు చదువుతాడు లేసో ప్రభా ఎప్పుడో మేము ప్రభా అల నాది ఆ గురి అయిపోతుండే నరకం కానీ మీ యొక్క సువార్థ వన రక్షణ కలిగింది ఏసో ప్రభా నీకు చదువు నీకు వంద ప్రభా అలాగ ఈ సమాధానం స్వార్థ అనేక పోవాలి ఏసో ప్రభా మీరే సహాయం చేయండి అదే ఈ నదివా మన దేశం ప్రజలు జ్ఞాపకం చేసుకొని బెడ్ ఉన్న ముట్టి స్వచ్ఛపరచండి అలలియ సమస్యలు చీకటి నుంచి అలలియ నాదియా వెలుగులో సంబంధం నడిపించండి వాళ్ళ పాపం క్షమించండి స్వచ్ఛపరచండి ఆ వైరస్ని గర్తించండి ప్రతి వ్యక్తి విడుదల పొందాలా అలలియా ప్రతి ఒక హాస్పిటల్ ప్రభా అలలియ నాదియా బయటికి మనుషులు రావాలా ఇష్టప్రభా విడుదల పొందాలా ఇసప ప్రభా నాదివాన్ని కలిగించండి డాక్టర్లు ముట్టని మార్చుకు రక్షించుకోండి వాళ్ళవి కనికరించని ఆత్మ తెరవండి కఠినం నుంచి ఇక్కడి నుంచి విడిపించి వెలుగు వాళ్ళ మీద ప్రవాద చేయండి అలాగే వైడ్ వైడ్ ఉంటాం తాకుండా వాళ్ళు మార్చుకు రక్షించుకోండి విడిపించండి సుప్రభ మీరే సహాయం చేయండి నా దీమానికి శుభం చేసండి అలా రాజ్యం మీ జ్ఞానోదేచండి ఎట్లా పని పని చేయాలా సహాయం చే వాళ్ళవి రక్షణ తెచ్చండి నాది అంత ప్రియుడు మరి నిధిస్తున్నాయి సుప్రభ వాళ్ళ నుంచి నేను నూర పెడుతున్నాను ఒకసారి ఇవ్వడం కూడా కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ఉద్యమంలో శాంతి పరిశుధాత్మ జ్ఞానం తెచ్చండి కావాలో సాధించండి అలా ఆత్మధర మణింపి నా దీపావళి వెలిగించండి నీకోసం రోజం పూర్వం సేవ చేసి సాధించండి నా ప్రభానికి పొందాలి అక్కడ ఎంతో సమీపించింది నా దీవానికి సొంతం భయంకర జనాల నుండి వేసవప్రభ అలాగే యథార్థ ప్రీతిగల సేవ సాధించండి నా దీవానికి సొంతం చేసిన శువార్థ అందించాలా లోకంలో రక్షణ పొందాలా మీరు కాదించండి కేపేం పది బిడ్డలు ప్రభా కుటుంబం చేసుకొని ప్రతి కుటుంబంకు మేము వెలుగుతో బలం తొనిపి శాంతి సవాన్ తొనిపి అలాగే చిన్నపిల్లల్ని పెద్దపిల్లలు సేవ చేయాలా వాళ్ళు డ్యూటీ పోతే రాక ఒక కంచి కాచి కాపాడండి నా దేవానికి శోతం చేస్తాం ఆ ప్రకారం గొప్ప దేవానికి శోతం చేస్తాం ఏ బిడ్డ ప్రభా కద్దగా ఉంటాను జన్ చేసి శక్తి తెచ్చు నా దీవానికి శ్రోతం చేస్తున్నాం అలాగే ఆ చిన్న పిల్లలు ముట్టం తాకండి ఆ ఫంకస్ సైతాన్ని ఆ చిన్న పిల్లల్ని భవిష్యత్తు ప్రభావాల భవిష్యత్ దీవించి స్వస్థపరచని వాళ్ళవి ప్రభావాలు ఎంతో ప్రభావ వేదన కలిగించడం ప్రభావ వాళ్ళవి పిల్లలు సేవకులు కావాలా మీరే కలించని నా ప్రభానికి శ్రతం ముఠం తాకని ఆరోగ్యం బలం లే శక్తి తెచ్చని గోణ రాస తెలివేచ్చని అది చిరపేషంగా నేర్చుకొని ప్రభ అలలి మేము ప్రకటించని అన్న చెడు అగ్ని కంచని ఆరోగ్యం బలం స్వస్థని సైతాన్ని దయ్యాన్ని కాల్చి దిశ కాల్చి నాదీవానికి శోధం చేశాం అలలియా నాదీవానికి శోతం అక్క ముట్టని తాకం అక్క వివాక్యం ప్రభావ ఎదిగాలప్రభ అక్కకు పరిశుద్ధాత్మ బలం చంపి అన్న లేక సేవలు వాడుకునే విశ్వప్రభ పిల్లలు ముట్టని తాకం చేతుల బలం తయారు చేయని పరిశుద్ధ ఆత్మ నూతన విషయం కంచని వాళ్ళ భవిష్యత్ దీవించి నాదీవానికి శోధం చేశాం అన్న కుటుంబం ఎంతో మంది ఉండడం వాళ్ళవి సేవలను నడిపించండి అన్న లేక మీ వాళ్ళ ఆత్మహత్యని సత్యాన్ని బయలుపరచని వాళ్ళ మీ సేవలు వాడుకొని చక్రబద్ది ఇబ్బంది బిట్టడం తాకండి జ్ఞానదైతే లేచని అనే సేవలు వాడబడుతున్న కనుక మితం ఉండని కంచని వైరస్ కాచి కాపాడి అనేక బ్రదలకు విడుదల చేసి రక్షణ చేయని తన భార్య అమ్ముటి వాళ్ళు జ్ఞానం పరిశుద్ధాత్మని సేవ చేసిన సంతానం వాళ్ళ డాడీ ఉమ్మిటి స్వస్థపరిచి వాళ్ళ బంధువులు ఉంది అందరూ రక్షణ పొందాలా ఆ వెలుగు కలగాల చీకటి వేసిన అనేక ఎక్సిన భాషం పొందాలా మీరే కాళించండి అలా నియ నా దివాణి శ్రోధం చేసాం ఏషియాతో మాట్లాడే దివాణి శోధం ఈ రోజు వాచ్యం మాట్లాడే ప్రభా అనేక రాష్ట్రాలు మీరు ఇంకా బయలుపరిచి సిద్ధపారు జరిగించి మన చేస్తున్నప్పుడు ప్రేమ గల మా పరిలో కప్పి పరిశుద్ధ్రైందేవా ఏసయ నాయన రక్షక మేమందరం కూడుకొని మధ్యాహ్న సమయం అందు ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు వేసా ప్రభా నాయన రక్షక ఈ లోకంలో సైతానుడు మాపై ఎన్నో కుతంత్రాలు చేయడానికి రెడీగా ఉన్నాడు ఏసయ అయినప్పటికీ మేము వాడికి లోబడకుండా ప్రభ మేము మీ అందు ఆధారపడి ముందుకు మా లైఫ్ ని కొనసాగలాగా అనుగ్రహించండి ఈసయ రోజు రోజుకు తగ్గిస్తున్న కేసెస్ ని బట్టి వందనాలేసాయా ప్రభ మీరు మా బయట చూపుతున్న దయాను కృపాన్ని బట్టి వందనాలేస ప్రభా నాదల కోసం నిరాశ్రయాల కోసం పేదల కోసం ప్రే వర్క్ ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సై గ్రూప్ సభ్యులందరికీ ఈ కోసం ప్రే చేస్తున్నాం ప్రభా నాయన రక్షక ఇంకా ఎవరెవరైతే ఎన్నో డిసీజెస్ తో బాధపడుతున్నారు వారికి అందరికీ హీలింగ్ అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ప్రభా ఎంతో మందికి డైలీ వర్కర్స్ కి వర్క్ లేక ఎంతో సఫర్ అవుతున్నారే సార్ వారికి మంచిగా మీరే వర్క్ ని ఇంకా ఇంకా మీ అనుగ్రహిస్తారని ప్రభ ప్రతి ఒక్క బిడ్డ మీరే కాచి కాపాడి దీనికి ఆశీర్వదిస్తారని అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కూడా మీరు ఈ కొద్ది విన్న పండు క్రీస్ మన ప్రవైన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సతకాలం తొడైండి కాక ఆమెన్యాజలాడ్